ం పౌర్ణమదర్ణమిదం పౌర్ణత్ పౌర్ణముద్య పౌర్ణ్య పౌర్ణమాదాయ పౌర్ణమేవాశిషా తి రే ఓ అథియ తరంగ ఇప్పుడు రెండవ తరంగం చూడండి అత అనుబంధ విశేష నిరూపణం అనుబంధ చతుష్టయం యొక్క విశేష నిరూపణ ప్రథమ తరంగంలో కూడా అనుబంధ చతుష్టయం గురించే విచారణ చేశాడు గ్రంథకర్త కానీ అక్కడ సామాన్యంగా విచారణ చేశాడు ఇప్పుడు ఈ రెండో తరంగంలో అదే అనుబంధ చతుష్టయం విషయంలో విశేషంగా విచారణ చేయబడుతుంది దానిపైన టిప్పణముంది చూడండి అరవయవ టిప్పణము జైసే కాహు పురుషునే గృహకే రచనక ఆరంభ కియా హోవే ఒకనొక వ్యక్తి ఇల్లు ప్రారంభించాడు ఉపక్రమించాడు తాకు దూసరా ప్రతిపక్ష పురుషు రోగ్దేవే ఇంకో ప్రతిపక్ష పురుషుడు వచ్చాడు అపోజిట్ పార్టీ ఏ ఈ స్థలం నాది నా స్థలం నందు నువ్వెందుకు గృహం నిర్మాణం చేస్తున్నావు అని ఇట్లా ప్రతిపక్ష రూపంలో వచ్చి నిలబడ్డాడు తబు ఓ ఫిర్యాదు కరికే ఫిర్ నిశంకు పోయికే గృహకు రచతా అప్పుడు గృహంని కట్టుకోవడానికి ఆరంభించినటువంటి పురుషుడు ఎందుకంటే అది తన యొక్క స్థలము తన ఖర్చుతోనే తాను కట్టుకుంటున్నప్పుడు వేరే వ్యక్తి వచ్చి నిలబడము ఎదురుగా నిలబడము దాన్ని ఆపేయడము ఇది యోగ్యం కాదు కదా అప్పుడు ఆ గృహ నిర్మాణం చేయదలిసినటువంటి వ్యక్తి ఏం చేశాడు చక్కగా కోరుకో లేకపోతే గ్రామంలో పంచాయతీ తీర్మానం చేయించో ఫిర్యాదు చేసి మొత్తం మీద ఈ స్థలం నాది నాకే అధికారం ఉంది అని అతడు గ్రామ పంచాయతీ నుంచో లేదా కోర్టు నుంచో అతడు ఆజ్ఞ తెచ్చుకున్నాడు ఇది నా యొక్క స్థలమే అని అధికార పత్రం తెచ్చుకున్నాడు అప్పుడు ఇంకా అతన్ని ఆపడానికి ఎవరి తరం కదా ప్రభుత్వం తరపున ఆజ్ఞ అధికార పత్రము తీసుకొని వచ్చాడు కాబట్టి దాన్ని ఆపడానికి ఇంకా ఎవరి తరం కాదు అప్పుడు పురపక్షి ఇక అతడు పక్కకు జరగాల్సిందే అధికార పత్రం తెచ్చుకున్నాడు అట్లే తెలిసే గ్రంథకారనే యాకే ప్రథమ తరంగం విసి చారి అనుబంధక సామాన్యసే నిరూపణకి ఆ అట్లే ఇక్కడ కూడా గ్రంథకర్త ఏం చేశాడు మొదటి తరంగంలో ఈ అనుబంధ చ సృష్టి అందులో అధికారి నిరూపణ చెప్పాడు అధికారి ఎవరికన్నాము వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వము ముముక్షుత్వం అంటే మోక్షం యొక్క ఇచ్చనే ముముక్షుత్వం ఆ మోక్షం యొక్క ఇచ్చ ఎవరు చేస్తారో అతడు అధికారి అని ఈ విధంగా అధికారి యొక్క నిరూపణ చేస్తూ ఉండగా సో మనం ఇసు గ్రంథ రూప గృహకే రచనాక ఆరంభకి ఈ గ్రంథం అనే గృహం ను ఆరంభించడానికి ప్రయత్నం చేస్తున్నాడు గ్రంథకర్త సాధు నిచల్దాస్ స్వామిజీ వారు అప్పుడు తాకు ద్వితీయ తరంగే పూర్వార్ధే పూర్వపక్షినే రోగ్ దియా ఇప్పుడు ఈ గ్రంథరూప శ్రీ విచారసాగరం అనేటువంటి గ్రంథరూప గృహమును ఆరంభించడానికి అధికార నిరూపణం ప్రారంభం చేశాడు అప్పుడు ఈ రెండవ తరంగం యొక్క అంటే సగము భాగము పూర్వపక్షం ఉంటుంది ఈ రెండవ తరంగంలో సగ భాగము ఉత్తరపక్షం ఉంటుంది అయితే మొదటి పూర్వార్థం ఏదైతే ఉండదో ఇక్కడ పూర్వపక్షి వచ్చి నిలబడతాడు అయ్యా నువ్వు అనుబంధ చతుష్టయం ఏదైతే నిరూపణ చేయబోతున్నావో అందులో అధికారి నిరూపణ ఏదైతే చేయబోతున్నావో అది సంభవించదు అధికారి అనేవాడు నీ గ్రంథానికి ఎవడు లేడు సంబంధం లేదు విషయం లేదు ప్రయోజనం లేదు అని అనుబంధ చతుష్టయాన్ని నిరాకరణ చేస్తాడు అప్పుడు గ్రంథకర్త మరి తన గ్రంథాన్ని ఇప్పుడు ప్రారంభించాడు కాబట్టి మరి గ్రంథాన్ని నిర్విఘ్నంగా ఉపసంహారం చెయ్యాలి అంటే పూర్వపక్షికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత అధికార పూర్వకంగా గ్రంథాన్ని రచన చేయాల్సి ఉంటుంది కావున ఈ రెండో తరంగం యొక్క పూర్వార్థంలో శంకాకారుడు శంక ప్రతిపక్ష రూపంలో అప్పుడు ఈ గ్రంథకర్త రూప ఈ గృహ ఏం చేస్తాడు తబు సిద్ధాంతి జో గ్రంథకారు సిద్ధాంతి అనేటువంటి గ్రంథకర్త తీసునే శృతి రూపు రాజాకే అనుసారి ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు అధికారం సంపాదించుకుని అధికార పత్రం తీసుకురావాలి కదా ఇప్పుడు పూర్వపక్ష నోరు మోయించి మళ్ళీ గ్రంథాన్ని రచన ప్రారంభం చేసేది ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు గ్రంథకర్త సిద్ధాంతి శృతి అనేది రాజు మరియు యుక్తి రూప మంత్రికే పాస ఫిర్యాదు కరికే యుక్తి అనేటువంటి మంత్రి మరియు శృతి అనేటువంటి రాజు వీరిద్దరి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు వాళ్ళు ఏం చెప్పారు శృతి అనేటువంటి రాజు మరియు యుక్తి అనేటువంటి మంత్రి నీకు అధికారం ఉంది గ్రంథ రచన చేసే సామర్థ్యం అధికారం నీకుంది తప్పకుండా చెయ్యి నిశంకంగా చెయ్యి అని వాళ్ళు అధికార ఇస్తారు తాకే బలిసే ఆ శృతి రూప రాజు యుక్తి రూప మంత్రుల యొక్క బలము చేత ఫిర్ నిశంకు హోయికే చారి అనుబంధానికి నిరూపణ రూపో గ్రంథికి రచన యొక్క ఆరంభం మరియు రూప బలము చేత మళ్ళీ గ్రంథకర్త శ్రీ విచార సాగరం అనేటువంటి గ్రంథ రూప గృహమును ఆరంభించడానికి అధికార నిరూపణ నిశంకంగా ప్రారంభిస్తున్నాడు రచన చేయడానికి ఇసు రీతి యా ద్వితీయ తరంగ విషయ చారి అనుబంధం క విశేష కరికే మొట్టమొదటి సామాన్యంగా నిరూపణ చేసి ప్రారంభించాడు కాని పూర్వపక్ష వచ్చి నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు విశేషంగా అనుబంధ చతుష్టం యొక్క నిరూపణము చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండవ తరంగంలో అనుబంధ చతుష్టం విశేష నిరూపణము చేస్తాడు ఇప్పుడు విషయం లోపలికి రాండి దోహేరంగ అనుబంధ విచారీయ తరంగే కో యాకే అంటే ఈ విచార సాగరం యొక్క ప్రథమ తరంగం నందు అనుబంధ విచారణ చేయడం అయింది కానీ సామాన్య నిరూపణం చేయడం జరిగింది అనుబంధ విచార కహు విచారం అనుబంధ విచారం చెప్పడం అయింది వా మరి అనుబంధ విచారం ఒకసారి ప్రథమ తరంగంలో నిరూపణ చేయబడిన తర్వాత మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నావు మళ్ళీ అనుబంధ చతుష్టయం గురించే చెప్పబోతున్నావు ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాం కదా పూర్వపక్షి నిలబడతాడు వచ్చి మరి పూర్వపక్షికి సమాధాన రూపంగా ద్వితీయ తరంగంలో అనుబంధ చతు నిరూపణమే అయినప్పటికీ కూడా విశేషంగా చేసి పూర్వపక్షికి సమాధానం చేయడం అవుతుంది కాబట్టి తిని హీకు విస్తారం ఆ అనుబంధ చతుష్టయం యొక్క విస్తారమే మళ్ళీ చేయబడుతుంది అని మొదటి దోహ యొక్క అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు కారణ సహిత జగత్ నివృత్తి రూప మోక్ష ఇచ్చా మోక్షము అంటే చెప్పుకున్నాం కదా ఏమని సర్వపురుషానికి ఇచ్చా కిస్కి ఊవేహే అంటే పురుషార్థం పురుషార్థం అంటే పురుషై అర్చతే పురుషార్థ మరి సకల పురుషుల చేత ఏది అర్థించబడుతుంది ఏది కూరబడుతుంది అంటే మోక్షకి ఇచ్చా ఓవె మోక్ష సోక్యాహే సర్వదుఖ నివృత్తి పరమానందరూప్రాప్తి దీని యొక్క ఇచ్చ దీనికే మోక్షము అన్నాం మరి ఇచ్చ చేసేవాడు ఎవడు అధికారి పురుషుడు ఉంటాడు అందువల్ల కారణ సహిత జగత్ యొక్క నివృత్తి రూపం మోక్షం యొక్క ప్రథమాంశము ఏదైతే ఉందో అధికారి పురుషం చేత కూరబడేటువంటి మోక్షం యొక్క అంశంలో మొదటి అంశము ఏదైతే ఉందో ఇది సంభవించదు పురుషుల చేత కూరబడేది మోక్షము ఆ మోక్షములో రెండు అంశాలు చెప్పారు కారణ సహిత జగత్ యొక్క నివృత్తి పరమానంద రూప ప్రాప్తి అయితే ఈ కారణ సహిత జగత్ యొక్క నివృత్తి అనే మొదటి అంశం యొక్క ఇచ్చ ఏదైతే ఉన్నదో ఇది అధికారి పురుషునికి కలుగదు సంభవించదు ఇచ్ఛ అనేది సంభవించదు అని పూర్వపక్షం నిలబడ్డాడు ముప్పై అంకం నుంచి ముప్పై అంకం వరకు పూర్వపక్షం ఉంటుంది టీకా చారి సాధన యుక్త అధికారి కయా వివేకము వైరాగ్యము శట్ సంపత్తి ముముక్షత్వం అనేటువంటి నాలుగు సాధనాలు కలిగినటువంటి వాడు అధికారి అని చెప్పడమైంది కదా మళ్ళా విచ్చేపు జాకే నయ్యింతు ఈ యొక్క అజ్ఞానం వైచవ సాధన సహితనారా సో అధికృత మతి మాన్ అని ఏదైతే పూర్వం అధికారి నిరూపణలో చెప్పబడిందో తిని చారి సాధనమే ముముక్షుత గిని హై వివేకం వైరాగ్యం షట్ సంపత్తి అయిన తర్వాత నాలుగవ సాధన ఏది ముముక్షుత్వం ఈ ముముక్షం ఏదైతే చెప్పబడిందో అంటే మోక్షకి ఇచ్చాక నా మోక్షం యొక్క ఇచ్చనే ముంటారు అందులో ప్రథమ అంశం సంపాదించదు కారణ సహిత జగతికి నివృత్తి అవరు బ్రహ్మకి ప్రాప్తి మోక్షకి అయ్యే తాకే విషయ కారణ సహిత జగతికి నివృత్తి రూపం మోక్షగా అంశ తాకు పూవు చహని ఈ మోక్షంలోని మొదటి అంశం ఏదైతే ఉందో అది ఎవరు కూడా కోరరు అంటే కారణ సహిత కారణం ఎవరు అజ్ఞానం అజ్ఞాన సహిత జగత్తు యొక్క కార్యం ఈ అజ్ఞాన సహిత జగత్తు యొక్క అత్యంత నివృత్తిని ఎవరు కూడా కోరరు ఎవరైనా వాణి నాశనాన్నే వాడే కోరతాడా చెప్పండి కారణ సహిత సమస్త జగత్తు యొక్క నివృత్తి అన్నప్పుడు ఈ శ్రోతా పురుషుడు ముముక్షు లేదా అధికారి పురుషుడు ఉన్నాడే వీడు కూడా జగదంతా పాతయే కదా జగత్తులోనే ఉన్నాడు కదా వాని శరీరం ఎక్కడుంది జగత్తులోనే ఉంది కదా జగత్ వేరే ఉందా వాళ్ళ శరీరము ఇంకా మంచిగా విచారం చేస్తే పండిత్ పీతాంబర్జీ వారు విచారచంద్రోదంలో ఏమన్నాడు ఈ శరీరమే జగత్ అన్నాడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాటి వాటి ధర్మాలు పంచకోశాలు ఇవన్నీ కలిసి ప్రపంచం అన్నాడు మరి ప్రపంచం అంటేనే శరీరము శరీరం అంటేనే ప్రపంచము మరి జగత్తును అత్యంత నివృత్తి కోరితే వాని శరీరాన్ని వాడే నాశనం కోరినట్లు అవుతుంది మరి వాణి నాశనాన్ని వాడే కోరుతారా ఇది ఎప్పుడు కూడా సంభవించదు అందుకని కారణ సహిత జగత్ యొక్క అత్యంత నివృత్తి అనేది మోక్షం యొక్క అంశం ఏదైతే ఉండదో ప్రథమాంశము అది కూడా కోరరు ఏ వార్త పూర్వపక్షి ప్రతిపాదన కరే ఈ విషయాన్ని పూర్వపక్షి ప్రతిపాదిస్తున్నాడు ఎందుకంటే నీ ప్రతిజ్ఞ మాత్రేనా అర్థ సిద్ధి లక్షణ అని చెప్పిన ప్రకారంగా ప్రథమాంశం ఇచ్ఛ ఎవరికి కలగదు ఏ అధికార పురుషుడు కూడా కోరడు అని ఇంత మాత్రం చెపితే సరికాదు కదా ఎందుకు విచ్చగించరు అని మళ్ళీ సిద్ధాంతి అడిగినప్పుడు పూర్వపక్షి మరి తన పక్షం నుండి సమాధానం చెప్పాలి కదా సిద్ధాంతికి అస అధికారి ఖండనం ఇప్పుడు అధికారి యొక్క ఖండనం అంటే అధికారి అంటేనే మోక్షం విచ్చజేసేవాడు కదా అయితే మోక్షాన్ని కోరేటువంటి అధికారియే సంభవించదు అని అంటూ అధికారి ఖండానం చేస్తున్నాడు ఎవరు పూర్వపక్షి తర్వాత ఈ రెండవ తరంగం యొక్క ఉత్తరార్థంలో సిద్ధాంతి క్రమంగా పూర్వపక్షి యొక్క శంకరకు సమాధానం చెప్తూ వెళ్తాడు ఇప్పుడైతే పూర్వపక్షం చూద్దాం ఆయన ఏమంటాడు మూల సహిత జగధ్వంసీ కోసే చహతున్నాడు మూల సహిత మూలం అంటే కారణం కారణం ఎవరు అజ్ఞానం అజ్ఞాన సహిత జగత్ యొక్క ధ్వంసము జగత్ యొక్క నివృత్తి కోవో ఆశకరత నహి ఎవ్వరు కూడా ఆశించరు కోరరు విచ్చగించరు సంపూర్ణ అజ్ఞాన సహిత జగత్ యొక్క నివృత్తి ఎవ్వరు కూడా కోరరు ఆ ఈ విధంగా సంభవిస్తుంది జీవులలో దుఃఖం వద్దు సుఖం కావాలి దుఃఖం మాభూత్ సుఖం మే సాత్ అని ఈ విధంగా ప్రతి వాడు కూడా కోరుతాడు అందరు కూడా ఒప్పుకోవాల్సిందే దుఃఖాన్ని ఎవరు కూడా కోరరు కదా దుఃఖం విచ్చగించరు కానీ జగత్తును నివృత్తి చేయాలి అని మాత్రం కోరరు సంపూర్ణ జగత్తునే నివృత్తి చేయాలని మాత్రం కోరరు ఆ జగత్ అంతర్గతమైనటువంటి త్రివిధ దుఃఖములు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది ఏమిటా మూడు దుఃఖాలు అనంటే ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖం ఈ మూడు విధాల దుఃఖాల యొక్క నివృత్తిని కోరతారు కానీ జగత్తు యొక్క నివృత్తి మాత్రం కోరరు టీకా మూల విద్య సహితు జగతిక ధ్వంసు కహ్య నివృత్తి తాకి ఆశ కహ్య ఇచ్ఛు పురుషు కరే నహి అజ్ఞాన సహిత ఈ సంపూర్ణ జగత్తు యొక్క నివృత్తి మాత్రం ఎవ్వరు కూడా కోరరు అంటే ఏ పురుషుడు ఇచ్చిస్తాడు అని ప్రశ్న చేస్తున్నాడు పూర్వపక్షి ఎవరు కూడా కోరరు ఎందుకు కోరతారు చెప్పండి అంటాడు తినే ప్రకారకే జుఃనుక నాశం వివేకీ పురుషుడు చాహే వివేకాదులు కలిగినటువంటి అధికార పురుషుడు ఆధ్యాత్మిక ఆది ఆది దైవికము అనేటువంటి మూడు దుఃఖాల యొక్క నివృత్తిని మాత్రం కోరతాడు కానీ సంపూర్ణ జగత్తు నివృత్తి కూడా కావాలి అని మాత్రం ఏ వివేక పురుషుడు కోరడు ఇక ఏ అభిప్రాయే దీని యొక్క చెప్తున్నాడు అయితే ఇక్కడ అరవై ఒకటవ టిప్పణం చూడండి సంపూర్ణ జగత్తు నివృత్తిని ఎవరు కూడా కోరరు దుఃఖం జగత్తులో జగత్తులో దుఃఖం ఉన్నదని జగత్తునే నివృత్తి కావాలి జగత్తునే నాశనం కావాలని కోరుతారా ఎవరైనా జగత్తులో అనుభవ గోచరమైనటువంటి దుఃఖాలు ఏవైతే వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ బట్టకు ఏదో డాగ్ అంటిందని బట్టనే కాల్ చేసుకుంటాడా ఎవడైనా వివేక పురుషుడు వానికి వివేక్ ఆ డాగ్ ఏమున్నది ఆ మరక ఏమున్నది అది తొలగించుకుంటాడు అంతేగాని బట్టనే కాల్ అని తిప్పం ద్వారా చక్కగా దృష్టాంతాలు ఇచ్చి చెప్తున్నాడు పండిత్ పీతాంబర్జీ ఇది పూర్వపక్షి అభిప్రాయానుసారంగా దృష్టాంతాలు ఇచ్చి చెప్తున్నాడు జైసే పురుషు భిక్షుకోంకే భయసే అన్నికే త్యాగుకు ఇతన ఏమయ్యా ఇప్పుడు ఉంటారు ఆ గృహస్థుల ఇండ్లోకు భిక్షువులు వస్తారు ఎందుకంటే భిక్షువులకు ఆధారం గృహస్థుడే కదా మరి గృహస్థులు భిక్షువుకు ఇంత ఏదో ప్రసాద రూపంలోనూ ఎంతో ఇంత అన్నం కలక పెట్టినట్లయితే ఆ అన్నం సేవించి భిక్షువు జీవిస్తాడు అయితే ఈ భిక్షువులు భిక్ష వస్తారని చెప్పి ఆ గృహస్థుడు వంట చేయకమ్మా అనుకుంటాడా చెప్పండి ఒకవేళ వంట చేయకుండా భిక్షు యొక్క ఉన్నట్లయితే మరి వాడే మరణించే ప్రసక్తి కలుగుతుంది ఎందుకంటే వంట చేయకపోతే భోజనం ఏం చేస్తాడు భోజనం చేయకపోతే వాడేలా బ్రతుకుతాడు వాడు బ్రతకాలంటే జీవించాలంటే శరీరానికి అన్నం కావాలి అన్నం కావాలంటే అన్నం వండుకోవాలి మరి భిక్షువులు వస్తారు వాళ్ళకి మళ్ళీ భిక్ష చేయవలసి వస్తుంది చెప్పి అన్నం వండుకోకుండా ఉంటే వాడు మరణిస్తాడు భిక్షుల భయం చేత అన్నం వండుకోకుండా ఉంటే వివేకా అవివేకా అవివేకి వివేకి అనేవాడు అలా కాదు వండుకుంటాడు భిక్షువులు వస్తే రాని మనతో పాటు అతడు ఒక విక్తి ఒక సభ్యుడు అనుకుందాము అని చెప్పి ఆ భిక్షుకు అన్నం వేస్తాడు కొందరు అయితే ప్రతినిత్యము భిక్షువుకు అన్నం పెట్టకుండా వాళ్ళు భోజనం చేయరు అట్లాంటి గృహాలు కూడా ఉంటాయి పని కాబట్టి భిక్షువులు వస్తారు చెప్పి అన్నమును వండుకోకుండా ఎవరు ఉండరు అవరు యూకాకే భయసే వస్త్రకే త్యాగకు ఇచ్చితా నహి పురము మన యొక్క బాల్యావస్థలో కూడా ఈ సబ్బులు వగైరా అంతగా ప్రచలితం లేకుండే అప్పుడు ఈ చాకలి వాళ్ళు ఉండారే వాళ్ళు ఇల్లుళ్ళు తిరిగి ప్రతి ఇంటి యొక్క వస్త్రాలన్నీ సంగ్రహం చేసుకొని వాళ్ళు చెరువులోకి వెళ్ళి ఆ వస్త్రాలను చవుడు అనేది ఒక మట్టి దొరుకుతుంది నేల మీద ఉంటుంది అక్కడక్కడ ఆ చవిటి మన్నును ఆ చవుడు మన్నును తీసుకొచ్చి బట్టిలో వేసి ఆ బట్టిలో నీళ్లు పోసి ఈ వస్త్రాలు అన్నింటిని కూడా అందులో వేసి మంట పెట్టి బాగా ఉడకబెట్టి శుభ్రం చేసేవారు చాలా చక్కగా శుభ్రమయ్యేది అయితే ఆ చవుడుకు వస్త్రాల్లో కొన్ని యూక చీర యూక అవి ఎక్కువగా పడేది పూర్వకాలంలో ఆ చవుడుతోనే ఉతికితే వాటికి అది అనుకూలమైనటువంటి ఒక ఆ వాతావరణంలాగా ఏర్పడేది ఆ బట్టలో ఆ యూక ఆ చీరపినులు పడడానికి అది కూడా వాళ్ళ వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి ఆ సిర పిన్లు పడేది అందరికీ కాదు ఆ చౌటుకు ఆ వాళ్ళ శరీర ధర్మానికి అనుకూలమైనప్పుడు ఆ సిర పినులు పడేది కూడా పడేవి కాదు అది సిరపిన్లు పడతాయి చెప్పి ఆ యూక అనేటువంటి క్రిములు వస్తాయని చెప్పి వస్త్రాన్ని ఉతుక్కోకుండా ఉంటాడా వస్త్రాన్ని ధరించకుండా ఉంటాడా వస్త్రాన్ని త్యాగం చేస్తాడా లేదు కదా వస్త్రాన్ని ధరిస్తాడు అట్లా ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నదని చెప్పి ప్రపంచాన్ని త్యాగం చేయడానికి చెస్తాడు ఆ వివేక పురుషుడు ప్రపంచాన్ని త్యాగం చేయడు ప్రపంచంలో ఉన్న దుఃఖాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ విధంగా ఇంకా అనేక దృష్టాంతాలు ఇస్తూ చారువాక దర్శనంలో చెప్పబడింది త్యాజ్యం సుఖ విషయ సంగమజన్యసాం దుఃఖోపసృష్టమితి మూర్ఖ విచారణ హితార్థ అని చార్వాక దర్శనంలో ఉంది ఏమంటాడంటే అక్కడ చార్వాకుడు ఎవడైతే ఈ ప్రపంచంలో అనుభూయమాన మగు ప్రాపంచక శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలున్నాయో ఆ విషయాలలో దుఃఖం అని ఏ వివేకి పురుషుడు సంపూర్ణ విషయాలనే త్యాగం చెయ్యడు అంటాడు విషయాలలో దుఃఖం ఉన్నదని చెప్పి సంపూర్ణంగా విషయాలనే అనుభవించకుండా వాటిని త్యాగం చెయ్యడు దుఃఖం ఉంటుంది దుఃఖమిశ్రిత సుఖం ఉన్నది మరి దుఃఖం ఉన్నదని చెప్పి సుఖమును కూడా త్యాగం చేస్తాడా చెయ్యడు ఏ విధంగా అంటే వ్రీహీన్ జిహా సతీశతో తమ తండ్రులాఢాన్ ఈ కృషి వరుడు వ్యవసాయదారుడు పంట పండిస్తాడు కదా ధాన్యాన్ని అయితే ఆ ధాన్యం లోపల తుస అంటే ఉనుక పొట్టు చెత్త చెదరము పొల్లు ఏదేదో ఉంటాయి ఇదంతా ఉండదని చెప్పి ఆ ధాన్యాన్ని కూడా వదులుకుంటాడా వదులుకోడు దాన్ని గాలికి తూర్పుల పడతారు కదా తూర్పుల ఆ చెత్త చెదారము పుళ్ళు అంతా కూడా దాన్ని వేరు చేసి ధాన్యాన్ని తీసుకుంటాడు అంతేగాని ఆ చెత్త చెదరము పళ్ళు ఉన్నదని చెప్పి ధాన్యాన్ని కూడా వదులుకుంటాడా వదులుకోడు కదా అట్లే మరియు పక్షులు గాని మృగములు కొన్ని పశువులు గాని వచ్చి పంటను నాశనం చేస్తాయని చెప్పి వ్యవసాయదారుడు ఆ పొలములో పంటనే వేయకుండా ఉంటాడా చెప్పండి ఊరుకోడు కదా పంట వేస్తాడు అయితే ఆ నష్టం వస్తుందని చెప్పి పంటనే వేయకుండా ఉండడు కదా పంట వేస్తాడు ఆ నష్టం కించేది దాన్ని భరించవలసి వస్తుంది అయితే ఆ నష్టం చెప్పి లాభాన్ని కూడా వదులుకుంటాడేమి ఆ విధంగా చెయ్యడు కదా అట్లే మరియు ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పి ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకుంటాడా ఎవడన్నా ఇల్లు అన్నప్పుడు ఎలుకలు ఉంటాయి ఇంత నష్టం కూడా జరుగుతుంది అయినా గానీ ఇల్లు అయితే కాలబెట్టుకోడు కదా ఎవడు దుఃఖమున్నదని చెప్పి సుఖమును కూడా వదులుకుంటాడా నష్టమున్నదని చెప్పి లాభంను కూడా త్యజిస్తాడా ఆ విధంగా వివేకీ పురుషుడు చేయడు కదా అట్లే ఈ జగత్తులో కూడా ఎందుకంటే జగత్ దుఃఖాలే అశాశ్వతం అని చెప్పేందున్నది ఆ ఏ సంస్పర్శ భోగా దుఃఖ యోన యేవతే ఇవన్నీ కూడా దుఃఖానికి హేతువులు ఉన్నాయి విషయేంద్రియ సంయోగం ద్వారా అటు కలిగేటువంటి దుఃఖాలు ఏ భోగాలు ఉన్నాయో సుఖ దుఃఖాన్ని తర సాక్షాత్కారా భోగ ఉచతే రెండు మిశ్రితమై ఉన్నాయి ప్రపంచంలో మరి ఈ దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలతో కూడినటువంటి ప్రాపంచిక వైశయిక సుఖాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వదులుకోవాలని హెచ్చిస్తాడా వివేక పురుషుడు విచ్చగించాడు కావున ఈ ప్రపంచంలో దుఃఖాలున్నాయని చెప్పి ప్రపంచంనే త్యాగం చేయడానికి నివృత్తి చేసుకోవడానికి ఏ అధికారి పురుషుడు కూడా ఇచ్చగించడు దుఃఖాలు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ప్రపంచాన్నే నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నము చేయడు ఇచ్చ అని చెప్తాడు అనమాట తినే వాళ్ళు ఉంటారు అలా మున్లు ఉంటాయి చేపల లోపల అని చెప్పి చేపలను తినడమే మానేస్తారా కాదు కదా తైసే వివేకీ పురుషు భీ త్రివిధ దుఃఖుకే భయసే కారణ సైత జగత్కే నాసుకు ఇచ్చిత నహి ఈ జగత్తులో ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలు ఉన్నాయని చెప్పి ఆ దుఃఖాల యొక్క భయం చేత కారణ సైత జగత్తునే నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు ఇచ్చ చెయ్యరుతో త్రివిధ దుఃఖకే నాశకు ఇచ్చితహ్ జగత్తును త్యాగం చేయడానికి ఇచ్చ చేయడు కానీ జగత్తులో ఉన్నటువంటి మూడు దుఃఖాలను మాత్రం నివృత్తి చేసుకోవడానికి ఇచ్చ చేస్తాడు ఏ సాంఖ్యమతకే అనుసారానికి శంకాహే ఇది సాంఖ్య మతానుసారి ఏ ద్వైతవాదులు ఉన్నారో సాంఖ్యులు కానీ ఇంకా ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతానుసారంగా చెప్తున్నాడు జగత్తును నివృత్తి చేసుకునే ఇచ్చా చేయడు జగత్తులో ఉన్నటువంటి దుఃఖాలను మాత్రం నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాడు వివేకపురుషుడు అందువల్ల కారణ సహిత జగత్ యొక్క నివృత్తి మోక్షంలోని ప్రథమాంశం ఏదైతే ఇది సంభవించదు అని పూర్వపక్ష శంక చేస్తాడు ఈ మూడు దుఃఖాలు ఏవి విషయంలో పలికి రే దుఃఖ తీని ప్రకారకే హి దుఃఖము మూడు ప్రకారాలుగా ఉంటుంది ఏకతో ఆధ్యాత్మ దుఃఖే దూసరా అధిభూత దుఃఖే తీసరా అధిదైవ దుఃఖే ఆధ్యాత్మిక అధిభౌతిక ఆది దైవిక దుఃఖాలని మూడు రకాలుగా ఉంటాయి ఆ దుఃఖాలు ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి అంటే చెప్తున్నాడు రోగ క్షుధాది కనితే జో దుఃఖు హోదే సో అధ్యాత్మ దుఃఖకయ్యే శరీరానికి వచ్చేటువంటి రోగాలు శరీరం అంటే స్థూల శరీరం గాని సూక్ష్మ శరీరం గాని స్థూల శరీరానికి వచ్చేటి రోగాలు మొదలైనటువంటి ఉంటాయి ఇక సూక్ష్మ శరీరానికి మానసిక రోగాలు ఉంటాయి లేదా ఆకలి దప్పులు ఇవి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కదా ఆకలి దప్పులు ప్రాణ ధర్మాలు ప్రాణం ఎక్కడ ఉంది సూక్ష్మ శరీరంలో ఉంది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు బుద్ధి పదిహేడు తత్వాలు ఇది సూక్ష్మ శరీరం మరి ఆకలిదప్పులు ఎవరి ధర్మాలు ప్రాణ ధర్మాలు ప్రాణం ఎక్కడ ఉంది సూక్ష్మ శరీరంలో ఉంది అందువల్ల ఆకలిదప్పులు సూక్ష్మ శరీరం ధర్మాలు అయితే సూక్ష్మ శరీరం యొక్క ధర్మాలైనా గానీ స్థూల శరీరం ధర్మాలైనా గానీ ఏవైతే రోగ క్షోధాది ధర్మాలు ఉన్నాయో ఈ దుఃఖాలున్నాయో ఇవన్నిటికీ ఆధ్యాత్మిక దుఃఖములు అంటారు దాని మీద ఒక టిప్పనం ఉంది అరవై రెండవ ఆధ్యాత్మం అన్నాడు కదా అంటే ఏమిటి ఆత్మకు ఆశ్రయకరికే వర్తనే వాళ్ళ జో స్థూల సూక్ష్మ శరీరం కదా ఈ స్థూల సూక్ష్మ శరీరాలు కూడా కల్పితములు కాబట్టి మిథ్యా భ్రాంతి రూపములు కాబట్టి ఈ మిథ్య కల్పితమైనటువంటి స్థూల సూక్ష్మ శరీరాలకు అధిష్టానం అనేది ఒకటి ఉండాలి కదా ఆ అధిష్టానం ఎవరు అంటే ఆత్మ ఆ ఆత్మను ఆశ్రయించుకొని उड़े वर्तने वाले उम्मीर ये स्थूल सूक्ष्म शरीरा उत्मक वीटे आध्यात्म वाट कैत कल दुख आध्यात्मिक दुखा अंटे तिस्ट जन जो दुख सो आध्यात्म दुख क्या ताकू आध्यात्मता है त्रिविधतापमी अटार త్రివిధ దుఃఖములు అంటారు దుఃఖమన్నా తాపమన్నా పర్యాయ శబ్దాలు అట్లే ఆధ్యాత్మిక దుఃఖం అన్నా ఆధ్యాత్మిక తాపమన్నా పర్యాయ శబ్దాలే స్థూల సూక్ష్మ శరీరాలకు ఆధ్యాత్మములు వాటి చేత కలిగేటువంటి దుఃఖాలకు ఆధ్యాత్మిక దుఃఖములు అంటారు అని ఆధ్యాత్మిక దుఃఖం లక్షణం చేశాడు ఇప్పుడు ఆది భౌతిక దుఃఖం ఒక లక్ష్యం చూడండి విషయంలో మీద చోర వ్యాగ్ర సర్పాది కంటే జో దుక్కు హోవే సో అధిభూత దుఃఖు కయ్యే చోర అంటే దొంగ వ్యాఘ్రం అంటే పూలి సర్పం అంటే పాము అంటే అరవై టిప్పను స్వ సంఘాతి భిన్ను హోవే అది ఆది అని తెలుసుకోవాలి చక్షురి ఇంద్రియక విషయ సో అధిభూతికి అయ్యే తిస్తే జన్యు జో దుఃఖు సో అధిభూత దుఃఖ అయ్యా దానికి ఆధిభూత తాపం అని కూడా చెప్పవచ్చు స్వసంఘాతం అంటే మన శరీరము ఏ సంఘాతం ఉన్నదో సకల అవయవాలతో కూడినటువంటి సంఘాతాత్మకము సంఘాతం అంటే సమూహం ఇంద్రియాలు మొదలైనటువంటి అవయవాలతో కూడినటువంటి సంఘాత రూప శరీరానికంటే భిన్నంగా ఉండి వాటి చేత కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది భౌతిక దుఃఖం ఏ విధంగా అంటే చోర దొంగ దొంగ అంటే ఇప్పుడు మన శరీర రూప సంఘాతం కంటే మనకంటే భిన్నంగా ఉంటాడు దొంగ వల్ల భయం కూడా దుఃఖం కూడా ఉంది చోరుడు దొంగతనం చేస్తాడు ఇతర పురుషుల యొక్క ధనము కానీ ఇంకా ఇతర వస్తువులు గాని మొదలైనటువంటి దొంగిలిస్తాడు కాబట్టి వాడి చేత దుఃఖం కలుగుతుంది వాడు ఎలా ఉన్నాడు తనకంటే భిన్నంగా ఉన్నాడు కాబట్టి తనకంటే భిన్నంగా తన సంఘాతం కంటే భిన్నంగా ఉండి అతని ద్వారా కలిగేటువంటి దుఃఖము అది భౌతిక దుఃఖము అంటారు కేవలం పురుషుడే కాదు వ్యాఘ్రము అంటే పులి కానీ సర్పము కానీ కుక్కలతో కానీ సింహాలతో కానీ ఇంకా ఇతర కొన్ని హింసక పశువులు ఉంటాయి కదా వాటి వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఆఖరికి వస్తే చుట్టం ద్వారా కూడా దుఃఖమే కలుగుతాయి పూర్వకాలంలో కొందరు చుట్టములు అతిథులు బంధువులు ఉండేవాళ్ళు అంటే వచ్చి తిష్ట పొమ్మన దగ్గర పోయే కాదు అటువంటి బంధువులు కూడా ఉండరు ఇప్పుడంటే లేరు అనుకోండి వాళ్ళ దుఃఖమే కదా ఏదో బంధువు అన్నప్పుడు చుట్టం అన్నప్పుడు మూడు రోజులు మురుకం మూడు రోజులు ఉంటే మహా ఎక్కువ ఇక అట్లే ఉంటే దుఃఖం కదా అయ్యో చుట్టం అన్నప్పుడు తో విశేషం చేయాలి కదా మరి విశేషం చేయాలంటే ఖర్చు ఉంటది కదా ఆ ఖర్చుకు భయపడి బాధపడేవారు గృహస్థులు కాబట్టి చుట్టాలతోనూ బంధువులతోనూ కూడా దుఃఖమే చూసారా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి స్వసంఘాత్య భిన్నే కదా స్వసంఘాతం కంటే భిన్నంగా ఉన్నాయి మరి వాటి ద్వారా దుఃఖం కూడా కలుగుతుంది ఇటువంటి దుఃఖాలకు ఏమనాలి భౌతిక దుఃఖములు అనాలి అవి ఏవి అంటే చోర వ్యాఘ్ర సర్పాదులు చేత కలిగేటువంటి దుఃఖాలు ఇక మూడవది యక్ష రాక్షస ప్రేత గ్రహాదిత ఆతే జో దుఃఖే సో అది దైవిక దుఃఖే సో సంగతం కంటే భిన్నంగా ఉండాలి చక్షురాది ఇంద్రియాలకు అగోచరమే ఉండాలి అటువంటి వాటి కలిగేటువంటి దుఃఖాలు అది దైవిక దుఃఖాలు అంటారు అది టిప్పంలో చూడండి అరవై నాలుగో స్వసంఘాత భిన్న హోదే ఎవరు చక్షురేంద్రియక అవిషయ హోదే సో అది దైవిక అయ్యే తీసుకెళ్ ప్రేరణాస్తే జన్యుజో దుఃఖు సో అది దైవి దుఃఖహే ఏ పురుషునికైతే దుఃఖం కలుగుతుందో ఆ పురుషుని యొక్క ఏ సంఘాత రూప శరీరం ఉన్నదో ఆ సంఘాతం కంటే భిన్నంగా ఉండాలి చక్షురింద్రియానికి విషయం కాకుండా అదృశ్య రూపంలో ఉండి వాటి చేత కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి అది దైవ దుఃఖాలు అది దైవిక దుఃఖాలు అది దైవిక తాపం అని కూడా అనవచ్చు ఉదాహరణ ఏమిటిచ్చాడు యక్ష రాక్షస ప్రేత గ్రహదులు యక్ష అనేది ఒక ఎనభై నాలుగు యోనుల్లో అదొక జాతి భూత ప్రేతాలు రాక్షసులు గ్రహాలు ఇట్లా మరి ఇంతే కాకుండా శీత వాత ఆది అన్నాడు ఇంకా ఆది శబ్దం చేత కరువు కటకాలు అతివృష్టి అనావృష్టి ఇవన్నీ కూడా ఆది దైవిక దుఃఖాలు ఈ రోజుల్లో కరోనా వచ్చింది అవునా ఈ కరోనా చేత ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ఎంతోమందికి దుఃఖం కలుగుతుంది ఎంతోమందిని పీడిస్తున్నది మరి ఇది ఏమిటి అంటే ఇది ఆది దైవిక దుఃఖం అది కంటికి కనపడది కదా కంటికి కనపడది పీడిస్తుంది ఇది ఆది దైవిక దుఃఖం ఇది ఈశ్వరుని ప్రేరణ వల్ల జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా ఆది దైవిక దుఃఖాలని అంటారు ఇసరీ తీసే తిని భాంతికే జో దుఃఖ తినికే నాశకి సర్వపురుషునికి ఇచ్చా హై ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాల యొక్క నివృత్తి సకల పురుషులు కూడా కోరుతారు దుఃఖు సే భిన్ను జో పదార్థ హే ఈ దుఃఖము కంటే భిన్నంగా ఏ ప్రాపంచిక పదార్థాలు ఉన్నాయో తినకే నాశకి వివేకీ పురుషు ఇచ్చా కరేన వాటి నాశనం చేయడానికి ఏ పురుషుడు కూడా ఇచ్చా చెయ్యడు ప్రపంచక పదార్థాలు దుఃఖ మిశ్రితములు ఉన్నాయి అంత మాత్రం చేత పదార్థాలనే వదులుకూడు కేవలం వాటి ద్వారా కలిగే దుఃఖాన్ని మాత్రం నివృత్తి చేసుకుంటాడు అట్లే ఈ ప్రపంచం అంతా దుఃఖ మిశ్రితం కాబట్టి దుఃఖమున్నదని చెప్పి సంపూర్ణ ప్రపంచాన్నే త్యాగం చేయడు యాత అజ్ఞాన సహిత సకల జగతికి నివృత్తికి కాహుకు ఇచ్చా బూర్వపక్షము తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ విధంగా ఆ పూర్వపక్షి తన అభిప్రాయాన్ని మోక్షంలోని ప్రథమాంశం యొక్క అసంభవము ఏదైతే చూపెట్టాడో అది విన్న తర్వాత సిద్ధాంతి ఒకవేళ ఇట్లా అనవచ్చు అని పూర్వపక్షే సిద్ధాంతి ఇట్లా అనవచ్చునేమో అని కల్పన చేసి అట్లా కూడా సంభవించదు అని మళ్ళీ పూర్వపక్షాన్ని స్థాపన చేస్తాడు యి సకల పురుషు దుఃఖ నివృత్తికి ఇచ్చా కరే హే సిద్ధాంతం ఒకవేళ ఈ విధంగా అనవచ్చు ఏమనంటే ఏ పురపక్షి నువ్వు అట్టు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి మూడు దుఃఖముల యొక్క నివృత్తిని సకల పురుషులు కూడా కోరుతారు తథాపి అయినా కూడా అజ్ఞాన సహిత సర్వ జగతికి నివృత్తి వినా దుఃఖానికి నివృత్తి హోవేని ఈ మూడు దుఃఖాల యొక్క నివృత్తి కావాలి అనంటే అజ్ఞాన సహిత సమస్త జగత్తు సంపూర్ణ జగత్తు నివృత్తి కానిదే ఈ దుఃఖముల నివృత్తి కాదు ఎందుకనంటే ఈ దుఃఖాలు ప్రపంచంలోనే అంతర్భూతమై ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచమంతా శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి కూడినటువంటిది ఆ పంచ విషయాలు కాబట్టి మరి ఆ దుఃఖం మిశ్రితమైనటువంటి ఆ ప్రపంచంలో కేవలం దుఃఖమును నివృత్తి చేసుకున్నట అసంభవము ఏ విధంగా పాయసంలో విషము కలిపి ఉందనుకోండి ఇప్పుడు ఎవరైనా ఆ పాయసంలోని విషమును మాత్రం నివృత్తి చేసుకోవడానికి హెచ్చగించి పాయసాన్ని తినడానికి కోరుతారా పాయసంలో సంపూర్ణంగా విషము మిశ్రితమై ఉన్నది ఉన్నప్పుడు పాయసముతో సహితంగా విషమును త్యాగం చేస్తారు గాని ఆ విషాన్ని తొలగించి పాయసాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారా పోని ఆ ప్రయత్నం చేస్తే ఆ విధంగా సంభవమా ఆ విషము పాయసము నుంచి వేరు చేయబడుతుందా లేదు కదా పాయసముతో సహితంగా విషాన్ని త్యాగం చేస్తారు అంతేగాని కేవలం విషాన్ని త్యాగం చేసి పాయసాన్ని గ్రహించే ప్రయత్నం చేయడానికి రాదు అసంభవం కూడా అట్లే ఈ దుఃఖమిశ్రితమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అందులో కేవల దుఃఖాలను నివృత్తి చేసుకొని ప్రపంచాన్ని అట్టే పెట్టుకోవడం అనేది అసంభవం కావున ప్రపంచ సహిత దుఃఖాల యొక్క సకల పురుషులు విచ్చగిస్తారు గానీ కేవల దుఃఖాల యొక్క కోసము పురుషులు విచ్చగించరు అని సిద్ధాంతి ఈ విధంగా అంటున్నాడు అజ్ఞాన సహిత సర్వ జగత్కీ నివృత్తి వినా అజ్ఞానము తత్కార్యమైనటువంటి సంస్థ జగత్తు సంపూర్ణంగా నివృత్తి చెయ్యనిదే ఈ దుఃఖాల యొక్క నివృత్తి కాదు యాతే దుఃఖ నివృత్తికి నిమిత్తం అజ్ఞాన సహిత జగత్కి నివృత్తికు భీ చాహే హై కావున ఈ దుఃఖాలను నివృత్తి చేసుకున్నకై అజ్ఞాన సహిత అంతేకాని కేవల దుఃఖాల యొక్క నివృత్తి సంభవం లేదు సో బహి అని మళ్ళీ పూర్వపక్షి తన అభిప్రాయాన్ని తన మతాన్ని స్థాపన చేస్తున్నాడు కహతే అని ఒకవేళ సిద్ధాంతి అడిగినట్లయితే జే ఆయుర్వేదమే ఔషధి కహెహే రోగజన్య దుఃఖకి నివృత్తి అవే హే అ కేవల దుఃఖాల యొక్క నివృత్తి సంభవం సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి చేయాల్సిన అవసరం లేదు ఎట్లా శరీరానికి రోగాలు వచ్చినాయి వాటికి ఆయుర్వేద శాస్త్రం లోపల ఔషధాలు నిర్ణయింపబడ్డాయి ఆ నిర్ణీతమైనటువంటి ఔషధాలను తీసుకున్నట్లయితే ఆ శారీరకమైనటువంటి దుఃఖాల యొక్క నివృత్తి అవుతుంది స్థూల శరీరంలో జ్వరము నొప్పి మొదలైనటువంటి ఏవైతే అనేక రోగాలు ఉంటాయి కదా వాటికి ఆయుర్వేద శాస్త్రంలో ఔషధాలను నిర్ణయించి ఆ ఔషధాలను ఆ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా వాటిని ఏ విధంగా ఉపయోగం చేయాలి ఆ విధంగా చేసి వాడుకున్నట్లయితే రోగ నివృత్తి అవుతుంది మరి మానసికమైనటువంటి సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులు ఏవైతే ఉన్నాయో అవి అన్నాహారాదుల ద్వారా నివృత్తి అవుతుంది భోజనసే సుధాజన్య దుఃఖకి నివృత్తి ఓవే ఔషధాదుల చేత రోగాలు పోతాయి అన్నాహారాల చేత భోజనం సూక్ష్మ శరీరం యొక్క ఆకలి దప్పులు మొదలైనటువంటి నివృత్తి ఈ విధంగా ఆధ్యాత్మిక దుఃఖాల నివృత్తికి ఉపాయాలు ఉన్నాయి ఇసు రీతి సే ఈ రీతి చేత అని అతి దేశం చేసినాడు అట్లే ఆది భౌతిక దుఃఖాల యొక్క నివృత్తి కోసం కూడా ఉపాయాలు ఉన్నాయి ఆది భౌతికం అంటే ఏమని చోర వ్యాఘ్ర సర్ప ఇత్యాదుల చేత కలిగేటువంటి దుఃఖాలకు ఆది భౌతిక దుఃఖాలని తెలుసుకున్నాం కదా అటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపాయాల చేత నివృత్తి చేసుకోవచ్చు చోర అంటే దొంగలు ఉన్నారనుకోండి ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు తద్వారా దొంగల భయం నివృత్తి అవుతుంది వ్యాఘ్రం యొక్క భయం ఉన్నదనుకోండి పులి భయం ఉన్నదనుకోండి దానికి కూడా బోన్ పెట్టి దాన్ని పట్టడము దాన్ని ఏదో చేయడం ఉపాయాలు ఉన్నాయి అట్లే సర్పం ఉందనుకోండి దాన్ని కూడా ఈ నాదస్వరము మొదలైనటువంటి వాటి ఊది వాటిని పట్టుకొని వాటి యొక్క బాధను నివృత్తి చేసుకోవచ్చు ఇంకా ఎన్నో ఉపాయాలు ఉన్నాయి ఆది భౌతిక దుఃఖాల నివృత్తి కోసం ఆది దైవిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి యజ్ఞయాగాదులు మొదలైనటువంటి వేదంలో చెప్పినటువంటి పూర్వకాండంలో చెప్పినటువంటి ఉపాయాలను అవలంబించి ఆది దైవిక దుఃఖాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు అందుకని కేవలం దుఃఖాల యొక్క కాదు సంపూర్ణ జగత్తు యొక్క అయితేనే దుఃఖాల యొక్క నివృత్తి అవుతుంది నియమం ఉన్నది బాబా केवल दुखा निवृत्ति इलां उपया अंकान संपूर्ण जगत में त्याग चेल्स अवसरमे अच्छी से उपाय सर्व दुखा निवृत्ति होवे या अज्ञा सहित जगत की निवृत्ति बीना भी दुखा की निवृत्ति होवेहे अंकान अज्ञा सहित संपूर्ण जगत ओप निवृत्ति कावल दुख निवृत्ति జీవులు కోరతారు అందువల్ల సంపూర్ణ జగత్తు నివృత్తి చేసుకునేటువంటి వాడు ఎవడు లేడు ఏ వివేక పురుషుడు కూడా లేడు దుఃఖానికి నివృత్తికి నిమిత్త జగత్కి నివృత్తికి చాహనా బిడ్డ దుఃఖాల నివృత్తి కోసం మనకి సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి చేసుకోవాలనేటువంటి ఇచ్చ ఎవరికి కూడా కలుగదు కారణ సహిత జగత్కి నివృత్తి ఆరు బ్రహ్మకి ప్రాప్తి మోక్షకి అయ్యే ఈ మోక్షం యొక్క లక్షణం చేసినారు అజ్ఞాన సహిత జగత్ యొక్క నివృత్తి మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది మోక్షం యొక్క లక్షణం కదా ఈ విధంగా మోక్షం యొక్క లక్షణం ఏదైతే చేశారో తాకే విషయ దానిలో కారణ సహిత జగత్కి నివృత్తి రూపం మోక్షకే అంశుకి బి ఇచ్చుకు బ నహి అందులో ప్రథమాంశమైనటువంటి కారణ సైత సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి అనేది ఏదైతే ఉందో దాని యొక్క ఇచ్చ ఎవరికి కూడా సంభవించదు ఏ వార్త ప్రథమ దోహాభిషే కహి ఈ విషయము మొదటి దోహలో చెప్పినాడు అక్కడ అరవై ఐదవ టిప్పణం వచ్చింది చూడండి పూర్వ అనుభవస్తు ఇచ్చా హోబెహే ఈ అజ్ఞాన సహిత సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి ఇచ్చ ఏదైనా ఇచ్చ కలుగుతుంది అంటే అది అనుకూల వస్తువుది కావచ్చు ప్రతికూల వస్తువుది కావచ్చు అనుకూల వస్తువుది అయితే ప్రాప్తం చేసుకోవాలనేటువంటి ఇచ్చ ఉంటుంది ప్రతికూల వస్తువు అయితే దూరం చేసుకోవాలనే ఇచ్చ ఉంటుంది ఏదైనా ఉండుగాక ఆ ఇచ్చ ఏదైతే ఉంటుందో అది పూర్వ అనుభూతి విషయందే నివృత్తి చేసుకోవాలనేటువంటి ఇచ్చ ఉంటుంది పూర్వ అనుభూతికి వస్తువుకి ఇచ్చేహే బ్రహ్మరూపు అధిష్టానికే జ్ఞానితే కారణ సహిత జగతికి నివృత్తిక అనుభవం పూర్వ కబీబ్ కియా నహి అయితే పూర్వానుభూత వస్తువుదే ఇచ్చ కలుగుతుంది కాబట్టి ఈ అధిష్టానమైనటువంటి బ్రహ్మ జ్ఞానం చేత కారణ సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి అనేది మోక్షం యొక్క ప్రథమాంశం ఏదైతే ఉందో అది పూర్వం ఎవరికైనా అనుభవం ఉందా పూర్వం అనుభవం ఉన్నట్లయితే మళ్ళీ సంసారం యొక్క ప్రాప్తే కాదు కదా మళ్ళీ నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ ఎట్లా ప్రయత్నం చేస్తాడు కొన్ని అనుభవం అయినా చెప్పు ఉందా పూర్వం అనుభూత వస్తుందే కారాంతరం లోపల ఇచ్చగలుగుతుంది మరి పూర్వం ఎప్పుడైనా బ్రహ్మరూపాధిష్టాన జ్ఞానం ఈ పురుషునికి అయ్యిందా అజ్ఞాన సహిత కార్య ప్రపంచం యొక్క నివృత్తి చేసుకున్నాడా అలాంటి అనుభవం పూర్వం ఉండిందా ఉంటే దాని యొక్క కలుగుతుండే కానీ అలాంటి అనుభవం పూర్వం లేదు ఇప్పుడు దాని యొక్క కూడా కలగదు ब्रह्म रूप अधिष्टा ज्ञान कारण सहित जगत की निवृत्ति अन पूर्व कभी की या नहीं या जगत की निवृत्ति की अला अनुव पूर्व एवर की लेट्टी आ कारण सहित जगत या निवृत्ति इच्छा कलगद ये पूर्व पक्षि की शंका का है ఇది పూర్వపక్షి యొక్క శంక అభిప్రాయము అయితే ఈ శంఖకు మరి సమాధానం కూడా చెప్పాలి కదా సిద్ధాంతి అంటే ఇప్పుడు మనం పూర్వపక్షకి అవకాశం ఇచ్చినాం ఎప్పుడైనా గాని కథాప్రసంగంలో పాదోపవాదం జరుగుతున్నప్పుడు శాస్త్రార్థం లోపల శాస్త్ర చర్చ చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా గమనించదగినటువంటి విషయం అన్నమాట మధ్యస్థి అనేవాడు ఒకడు ఉంటాడు ఆ మధ్యస్థి ఏం చేస్తాడు ఒకరికి అవకాశం ఇస్తాడు ఆయన నీ అభిప్రాయం చెప్పు అప్పుడు రెండవ వ్యక్తి మాట్లాడకూడదు అతని యొక్క అభిప్రాయం పూర్తిగా తెలియజేసిన పిదప దానికి సమాధానం చెప్పమని మధ్యస్థి రెండవ వ్యక్తికి ఆజ్ఞాపిస్తే అప్పుడు సమాధానం చెప్పాలి అంతవరకు నిశ్శబ్దంగా ఉండాలి అంతే ఇది నియమం అన్నమాట ఇది సమయబంధం అంటారు దీనికి అయితే ఇప్పుడు పూర్వపక్షికి మనం అవకాశం ఇచ్చినాం కాబట్టి తన అభిప్రాయం పూర్తిగా చెప్పిన తర్వాత సిద్ధాంతి అప్పుడు సమాధానం చెప్తాడు అందువల్ల ఇప్పుడు పూర్వపక్షికి అవకాశం ఇచ్చింది కాబట్టి పూర్వపక్షి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు సిద్ధాంతి మాట్లాడకూడదు సమాధానం చెప్పకూడదు ఈ నియమానుసారంగా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు కానీ యాక సమాధానం ఆగే ఎక్క నవ్యమే టిఫన్ విషయగా తొంభై ఒకటి నైన్టీ టిప్పన్ లోపల దీనికి సమాధానం చెప్పబడుతుంది అంత దగ్గర పూర్వపక్షి విస్తారంగా ఈ అనుబంధ చతు విషయంలో ఒక్కొక్క దాన్ని తీసుకొని అధికారి సంబంధము విషయము ప్రయోజనము సంపూర్ణ అనుబంధ విషయం లోపల శంక చేస్తాడు ఏది కూడా సంభవించదు అని తన మతాన్ని స్థాపన చేస్తాడు ఆ సిద్ధాంతికి అవకాశం వస్తుంది అప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తాడు కాబట్టి పూర్వ అనుభూత విషయందే ఇచ్చగ కలుగుతుంది కాన ఈ నియమానుసారంగా పూర్వము ఏ పురుషునికి కూడా అధిష్టాన బ్రహ్మ జ్ఞానం కాలేదు కార్య సహిత అజ్ఞానము లేదా అజ్ఞాన సహిత కార్యం యొక్క ప్రపంచం నివృత్తి అనుభూతి కలగలేదు అనుభవం లేనందువలన ఇచ్చ కూడా కలగదు అని పూర్వపక్ష అభిప్రాయాన్ని పండిత్ పీతాంబర్జీ వారు స్పష్టం చేశాడు దీనికి సమాధానం ముందు తొంభై ఒకటవ తిప్పణంలో హరి ఓం తత్స సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినధేతమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాంతిశా